ప్రదర్శన సిస్టర్స్ కి అందరికీ ప్రేషలు ఉండండి దేవుని నామానికి మహిమ కలుగులు కాక మీ ఆరాధన కూర వచ్చిన మీ అందరికీ శుభాభివందనము సమాధానం కలుగులు కాక మీ దినం దేవుడు తన కృపలో భద్రపరిచి కాపాడి సాయంకాలం సమయంలో దేవుని సన్నిధి మనకి ఇచ్చి అని స్థుతించటకు ఆరాధించటకు ఇచ్చిన బట్టి దేవునికి స్థుతి చెల్లుద్దాము దేవునికి మహిమ కలుగుని మరి స్టార్టింగ్ ప్రార్థన చేసేవారు శాంతం సిస్టరు మీరు స్టార్టింగ్ ప్రార్థన చేయండి పాటవాడండి సరే సిస్టర్ స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభా మహాపరిషితుడా మహోన్నతుడా సర్వాధికారి అయిన దేవ సర్వశక్తి గల ఏసయ్య నీ బంగారు పాదాలకు వందనాలు సుతులు స్తోత్రాలు సాయంకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధిలో ప్రభా మేము కూడి ఉన్నాం తండ్రి దేవాతి దేవ రాజాతి రాజా దయగల మా తండ్రి నీ కృప చేతాము రక్షించుకున్నావు ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా నీ సాయంకాల ఆరాధనలో ప్రభా మీ దిహండి నాయన ప్రభా మాతో మాట్లాడండి పరిశుద్ధుడా నీ సన్నిధి మాగుదాయి చేయండి నాయన వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడండి మాలో ఏ తప్పులు ఉన్నా సరి చేయండి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా నేను బలపరచండి నీ రాకరికు ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచండి ఏస నీకే వందనాలు నాయన నీ వాక్యము ప్రభా రెండు అంచులో అడ్గలదు ప్రభావ కీళ్ళు మూలుగులు అన్ని కూడా ప్రభా సరి చేయగలతండి జీవాధిపతి దేవా తండ్రి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా తండ్రి పరిశుద్ధుడా నీ ప్రభా నీ యొక్క జీవంను ప్రభ మా ప్రతి ఒక్క శరీరంలో మీ జీవాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా ప్రతి ఆటంకాలు కూడా తొలగించమని ప్రార్థిస్తున్నా ప్రభ జాయిన్ కావాలి ప్రతి ఒక్కరు కూడా ప్రభా త్వరగా జాయిన్ అవటకు నీ కృప దయచేయండి ప్రభా ఆటంకాలు తొలగించండి ప్రభా వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని దయచేయండి ప్రభా పరిశుద్ధుడా నీకే స్థుతి స్తోత్రాలనైనా నీకే వందనాలు ప్రభా దేవాతి దేవా నీకే స్తోతులు స్తోత్రాన్ని ఈ లోకంలో ప్రభా ఎవరికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చినావు ప్రభా ఇదిగో ప్రభా వాక్యం కరువై ఉన్న కూడా ప్రభా ఆన్లైన్ ప్రార్థన ద్వారా ప్రభా అయాన్ని ఒక వాక్యం వినటకు మీరు ఇచ్చిన కృప కొరకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా అనారోగ్యంతో బిడల్ని కూడా ప్రభావ స్వస్థపరిచండి మా ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని ఏసయ్య పరిశుద్ధ నా ప్రార్థిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ నేను పాట వాళ్ళని నేను వెళ్ళే మార్గము నాయస్తుకే తెలియును నేను వెళ్ళే మార్గము నాయస్తుకే తెలియను సోధింపబడిన మీద నేను సువర్ణమీ మారదను సోధింపబడిన మీదట నేను సువర్ణమయీ మారదను నేను వెళ్ళే మార్గము నా నాయసుకే తెలియను నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను కడలేని కడలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకున కడలేని కడలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకు నా గురిలేని తరుణాన వేరువగా నా ధరిని నిలిచేవా నా ప్రభు గురిలేని తరుణాన వేరువగా దరిని నిలిచేవా నా ప్రభు హల్లే హల్లే హల్లేన్ హల్లే హల్లే హల్లేన్ నేను े मार्गमू ना ये सुखुन नेगमू ना ये सुख तलियुन జలములలో బడినే వెల్లినా అవినా మీద పారవు జలములలో బడినే వెల్లినా అవినమీ ద పారవు అగ్నిలో నేను జ్వాలలు నను కల్చాలూ అగ్నిలో నేను చిన్నా జ్వాను కల్ చాలవు హల్లే halleluya hallelujah amen hallelujah hallelujah hallelujah amen nenu velle margamu naayestuke teliyunu nenu velle ma గము నాయేసు తెలియును విశ్వాసన వస పయనించు సమయా ప్రభు విశ్వాసన వస పయనించు సమయా ప్రభు డి గి రే పగ నా నాయటే నిలిచే నా ప్రభు సాడి రే పగ. నా పగాయటే నా ప్రభు హల్లే Hallelujah, Amen, Hallelujah, Hallelujah, Hallelujah, Amen I am the same heart, I am the same heart, I am the same heart నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారను సోధింపబడిన మీద నేను సువర్ణమీ మారను నేను వెళ్ళే మార్గము నా నాయసుకే తెలియను జలములలో బడినే వెళ్ళిన అవినామీ దారవు జలములలో బడినే అవినామీ దారవు అగ్నిలో నేను నడచిన జ్వాలలు నను కల్ చాల అగ్నిలో నేను నడచినా జ్వ చాలూయా మెన్ హే Hallelujah, Amen, I am the same, I am the same, I am the same, I am the same, I am the same, ంపాడి మీ దట నేను సువర్ణమీ మారదను శోధింపాడి మీ దట నేను సువర్ణమీ మారను హల్లే Hallelujah, Amen. Hallelujah, Hallelujah, Hallelujah, Amen. I am so proud of you, I am so proud of you. నేను వెళ్ళే మార్గము నాయను హలో థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్లాడు అందరికీ థ్యాంక్ యూ ప్రైజులా మన మధ్య నున్న మాధురి సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు మాధురి సిస్టర్ ప్రైజ్లో ప్రైజ్లాడు సిస్టర్ వాక్యం షేర్ చేయండి సిస్టర్ ప్రార్థన చేసుకో ఉన్నత మహాపరిషత్తుడు మాదేవ ఏదైనా శ్రేష్టమైన ఉన్నతమైన మనకి వేలాది అందన్నారు దేవా ఎదుగున్న ప్రభావ ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులకు దేవ ఎదుగున్న తండ్రి నిపక్షాన్ని నా ప్రభావ ఉండి నా ప్రభ కొంత వాక్యధ్యానం చేయబోతుండగా ప్రభావ మీరే మాతో మాట్లాడండి దెవ వినగని శివులను గ్రహించగలిగిన ఆత్మను మాకు అనుగ్రహించండి సహాయాన్ని దయచేయమని నా తండ్రి దెవ మాట్లాడి దేవ మీ నామంకు మహిమకరంగా మేము లాగన మమ్మల్ని తీర్చిదిద్దామని ఏసైనామంలో అడిగి వేడి కొన్ని ప్రార్థించి పొందుకుంటున్నాం తర్వాత నిజ్గయా గురించి మనం కొన్ని వాచనాలు ధ్యానం చేద్దామండి నిజికయా గురించి ధ్యానం చేసేటప్పుడు మనం ఇరవయో అధ్యాయంలో చూసినప్పుడు నిజ్గయాకి మరణకరమైన రోగము ఒకటి సంభవించింది ఆ మరణకరమైన రోగం అతనికి ఆయనకి ఆ రాజుకి వచ్చినప్పుడు ఆయన ఎలాగా అందులో నుంచి ఎలా బయటకు రాగలిగాడు అన్న అంశాన్ని మనం ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాము ఇరవై అధ్యాయంలో మనం కొంత వాక్యభాగం ధ్యానం చేద్దాము ఆ మొదటి వచనం నుంచి చూసుకుందాము ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆ మోజు కుమారుడును ప్రవక్తయునైనా యషయ్య అతని ఎద్దుకు వచ్చి నీవు మరణమవు చున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యహోవా సెలవిచ్చు చున్నాడని చెప్పగా అతడు తను ముఖము గోడ తట్టు త్రిప్పుకొని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక్కడ మొదటి చదువుకున్న వాక్య భాగంలో తన ఆ దినోజ్కియా హిజ్కియాకు మరణకరమైన రోగం ఒకటి సంభవించింది సం ఆ మరణకరమైన రోగము సంభవించినప్పుడు ఆమోజు కుమారుడైన ఆమోజు కుమారుడును ప్రవక్తయునైనా యషయ అతని ఎతకు వచ్చి నీకు జరుగుతుంది నీకు ఈ మరణకరమైన రోగం వచ్చింది కాబట్టి నీకేమన్నా ఉంటే కనుక అను సర్దుకోవాల్సినవి నువ్వేమన్నా అప్పగ అప్పజె చెప్పాల్సినవి నీకేమైనా బాధ్యతలు ఉంటే కనుక వాటిని అన్నింటినీ ని నీ పని ఏదైనా పెండింగ్ ఉంటే కనుక వాటిని కంప్లీట్ చేసేసుకోమని చెప్పనని ప్రవక్త ఎస్ఏ ప్రవక్త వచ్చి హిచ్కియాకి చెప్పేశారు హిచ్కి చెప్పినప్పుడు హిచ్కియా ఏం చేశారు గోడ గోడతట్టు తన మొహాన్ని తిప్పుకొని దేవుడికి సర్వోన్నతుడైనా దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు గోడతట్టు తిప్పుకొని ఆయన ఏంటి ఎంత ఆయన రాజు రాజుగా ఉన్నప్పుడు ఆయన ఎటువంటి ఎక్కడి నుంచైనా వైద్యుల్ని పిలిపించుకొని ఆయన ఆయన రోగము బాగు చేయించుకోగలిగినంత ఆ డబ్బు కానీ ఏదైనా తనకుంది సామర్థ్యం ఉంది కానీ ఇక్కడ వచ్చి చెప్పింది ఎవరు దేవుని దేవుని ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు దేవుని దాసుడు వచ్చి చెప్పినప్పుడు ఆయన ఏంటి ఆయన హోదాని ఆయనకున్న పలుకుబడిని ఆయనకున్న ఆ దేన్నైనా చేసుకొని ఆ ఏముందిలే అలా చెప్పారు కదా అని చెప్పను అనుకోకుండా ఆ ప్రార్థన చేశారు నేను ఎక్కడి నుంచైనా తెప్పించుకొని ఎలాగైనా బతకొచ్చు అన్న ఆ తన మీద తనకు అంత కాన్ఫిడెంట్ ని కూడా తీసివేసి ఆయన అతిగా ఆయన ఆయన మీద ఆయన నమ్మకం పెట్టుకోలేదు ఈ లోకం మీద ఆయన నమ్మకం పెట్టుకోలేదు కానీ ఆయన ఏం చేశాడంటే సర్వోన్నతుడైన ఆ దేవుని తట్టు తిరిగి ఒక్కడే అని వెంటనే ఆ దేవుడి తట్టు గోడ వైపు తిరిగి అసలు ఒక మాట చెప్పారో లేదో ఆయనకి ఇంకేంటి అసలేమి ఎంత అంటే దేవుడి మాట అది అవునటవును కాదంటే కాదు అది ఆ వాక్యంలో నుంచి ఒక సున్నైనా ఏదైనా ఒళ్ళైనా కానీ తప్పిపోదు అలాంటిది ఆ మాట మీద దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ మాట మీద నమ్మకం ఈ మహారాజ్ ఏం చేశాడు దేవుడు వైపు గోడ వైపు తిరిగి దేన్ని గుర్తు తెచ్చుకోకుండా వాళ్ళని పిలిపిద్దాం వీళ్ళని పిలిపించి ఏదో ఒకటి చేద్దాం అన్నది కాకుండా దేవుడి వైపు తిరిగి ఒక ప్రార్థన అయితే చేస్తా ఉన్నాడు గోడ వైపు తి తిరిగి ఒక ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన ఏంటో మనం చూద్దాం యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో <committee> ీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించి తును కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యహోవాను ప్రార్థించరు ఇప్పుడు ఈ ఏమను ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా మహారాజు యథార్థ హృదయుడని తను ఏమేం క్వాలిటీస్ కలిగి ఎటువంటి లక్షణాలు కలిగి ఆయన తన జీవితం అంతా ఇంతవరకు ఎలా జీవించాడు దేవుడి దగ్గర ఎలా నడుచుకున్నాడు అన్నదే ఆయన ఒక్కసారి దేవుడి దగ్గర దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవా నేను నీ నీ దగ్గర నీ నీ దగ్గర యథార్థ హృదయంతో ఏదైనా యథార్థము అన్నది చాలా విషయాల్లో చాలా కష్టంగా ఉండి అన్ని సందర్భాల్లో ఒక మనిషి అన్నతను యథార్థంగా ఉంటాడా అన్నంటే కొన్ని సందర్భాల్లో చెప్పలేము ఎంతవరకు యథార్థంగా వెళ్ళినా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ యథార్థత ఎక్కడో ఒక చోటైనా మిస్ అవుతా ఉంటుంది కానీ ఎంత ధైర్యంతో తను ఏమేం చేశాడో మొత్తం లిస్ట్ నేను నీ దగ్గర ఎలా ఉన్నాను ఏంటి అని చెప్పానని లిస్ట్ అయితే దేవుడి దగ్గర చదువుతా ఉన్నాడు యథార్థమైన హృదయం కలిగి నేనెట్లా ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా సత్యముతో నీ సన్నిధిలో ఆయన నీ సన్నిధిలో అంటే వెళ్ళి ప్రార్థన గదిలో గాని ఆ లేకపోతే ఆ దేవాలయంలో కాని కూర్చున్నప్పుడే కాయ అంటే అక్కడ యుద్ధంలో అయినా కానీ ప్రజల దగ్గరే కానీ ఇంక ఎవరి దగ్గరైనా సత్యముతో ఆయన సన్నిధిని సన్ని సన్నిధిని అనుభవించాడు సన్నిధిని దేవని చెప్పనని ఆయన అనుకొని ఆయన ఎలా ప్రతి దాంట్లో దేవుడి సన్నిధిని చూసి ఎలా నేను నడుచుకుంటునో నీ సన్నిధి ఎలా నేను నడుచుకున్నానో నీ దృష్టికి అనుకూలంగా జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకోయా అయ్యా నీ దృష్టికి నేను ఎలా అనుకూలంగా చేశాను ఏం పనులు చేశానో సత్యంగా ఎలా ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అని చెప్పనని దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నాడు మనమైతే అలా ప్రార్థన చేసినప్పుడు ఎక్కడో ఒక చోట ఒక చిన్నది యథార్థత విషయంలో ఎక్కడో ఒక చోట అరే అలా నా చోట యథ మన మన హృదయంలోనే దేవుడు మన ఆత్మే చెప్తా ఉండిద్ది ఈ సందర్భంలో మనం చేసేది కరెక్ట్ కాదేమో యథార్థంగా లేదేమో యథార్థంగా లేదు అని చెప్పని కూడా మనకి ఒక కొన్ని సందర్భాల్లో మన హృదయం అనేది అని చెప్పనని సత్యాన్ని సత్యానికి నిజాయితీకి తగినట్టుగా నువ్వు ఉండట్లేదు అని చెప్పనని ఆత్మ అనేది ప్రేరేపిస్తానే మాట్లాడుతూనే ఉంటుంది అయితే ఈ హిజ్కే మహారాజ్ చెప్పేటప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అన్నది మనం కొంత కొన్ని వాక్యాలు మనం చూద్దాము రహాజు అభి అన్న వాళ్ళిద్దరి ఆయన ఈశ్రయం లో ఆ ఇజ్రాయిల్ని ఏలడానికి ఇరవై సంవత్సరాల వయసులోనే ఆయన ఇరవై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన ఆ రాజు అయ్యాడు రాజు అయ్యి ఆయన ఇరవై సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు ఆయన ఏలిన ఏలుబడి సంవత్సరాలు ఎన్ని అనంటే ఇరవై సంవత్సరాలు అతి చిన్న వయసులో ఆయన రాజు రాజుగా నియమించబడ్డాడు అయితే ఆయన ఇక్కడ ఈ వచనం చూద్దామండి పద్దెనిమిదో అధ్యాయము రెండో రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయంలోకి వచ్చి చూసినప్పుడు ఆ మనం మూడో వచనం దగ్గర నుంచి మనం చూద్దాము ఏంటి తన పితరుడే దావీ చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరిను పూర్ణముగా నీతిని అనుసరించారు అని చెప్పనని లేఖను బాగా సెలవిస్తా తన పితరుడు అయిన దావీదు దావీదు విషయంలోకి వెళ్తే ఆయన గురించి మనకి తెలిసి ఎంత కష్టం వచ్చినా యథార్థత తన నీతిని అన్నది విడిచిపెట్టలేదు అట్టి రీతిగానే ఈ హిచ్కి మహారాజు కూడా అదే నీతిని దావీదు చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని నీతిని అనుసరించిన ఉన్నాడు ఇంకా ఏమేం పనులు చేశారు అయ్యా చెప్తున్నాడు కదా నేను నీ దృష్టికి నేనే ఎలా అనుకూలంగా ఉన్నాను నేను ఎంత యథార్థంగా ఉన్నాను అని చెప్పనని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు కదా వాటిల్లో కొన్ని ఎలాగున్నారు అన్నది ఏమేం పనులు ఆయన చేశారు అన్నది మనం ఈ నాలుగో వచనం నుంచి మనం చూద్దాం ఉన్నతమైన స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నా భిన్నమును భిన్నములుగా చేశాను ఆయన ఏం చేశాడు ఉన్నత స్థలములను పడగొట్టాడు పగలగొట్టేశారంట ఎందుకు నే ఎందుకు అనంటే దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞల్లో ఏంటి మొట్టమొదటి ఆజ్ఞ నేను తప్ప భూమి కిందే గాని భూమి కిందే గాని పైనే గాని ఎక్కడా నీకు దేవుడు ఉండకూడదు అని చెప్పానని అంటున్నారు ఏ విగ్రహాన్ని మీరు చేసుకొనకూడదు అని అంటున్నారు దేన్నైనా దేవుడికి మించి ప్రేమిస్తే అదే విగ్రహారాధన లాగానే ఉంటుంది నువ్వు ఏదో దేవుణ్ణి ఏదో దేవుణ్ణి పూజిస్తున్నావు అని కాదు కానీ దేన్నైనా మనం మన ఈ దేన్నైనా అతిగా టక్ అయింది సిస్టర్ బాయ్స్ ఉండాలి ఎవరు ఊరుకోరు అయితే ఆ పని చేసినప్పుడు ఆ ధైర్యం కలిగి ఉన్నత స్తం దేవతా స్తంభాలను పగలు కొట్టేశారు మోషే చేసిన ఇతడి స్థపానికి కూడా వాళ్ళు వాళ్ళు ఆరాధిస్తూనే ఉన్నారు ఆ దాన్ని కూడా చిన్న భిన్నం చేసేసి దానికి ఇజ్రాయేలీలు నెహుస్టాను ఇజ్రాయేలీలు నెహుస్టాను పేరు పెట్టి దానికి ధూపము వేయిచు వచ్చు ఏంటి మోసే ఇతడి సర్పాన్ని నిలబెట్టాడు ఎందుకో ఇజ్రాయలీలు ఐగుప్త దేశాన్ని ఐగు ఐగుప్త దేశాల నుంచి వచ్చేటప్పుడు ఆ మార్గ మధ్యంలో ఆ సర్పాలతో మీకు స్టక్ అవుతుంది మంచి వస్తుందా లేదు అక్క అక్క నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది అందుకని అట్లా అవుతుంది అవునా చాలా కట్ అవుతుంది వాక్యం ఇప్పుడు వినిపిస్తుంది అక్క దేవునికి వాట్ దేవుణ్ణి చేసుకోకుండా వీళ్ళు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని మీరారో ఆ అది కూడా ఒక పాపం కిందకే అయిపోయింది అయితే వాటినన్నింటినీ ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో ఇలాంటివి చూడలేరు వాటిని అన్నింటినీ దేవతా స్తంభల ఉన్నత స్థలములను పాడు చేసేసి విగ్రహాలను పగలగొట్టేసేసి దేవుడికి మాత్రమే ఆయన ఆయన ఆయన ఏలుబడిలో దేవునికి మాత్రమే మహిమకరంగా ఉండేటట్టు దేవునికి మాత్రమే మహిమకరంగా ఉండేటట్టు దేవునికి మాత్రమే ప్రాధాన్యతను అందరూ ఇచ్చేటట్టు విశ్వాసం ఉంచిన ఇదే ఐదో వచనంలో ఏం చెప్తా ఉంది వాక్యం అతడు ఇజ్రాయిల దేవుడైన యహోవా విశ్వాసం ఉంచువాడు అని చెప్పనని వాక్యము సెలవిస్తుంది ఎవరైనా విశ్వాసం లేకపోతే ఇంత ఇంత తీసుకోలేరు ఇంత దేవుడి ఆయన మోసే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొని చుంటాను ఆయన దేవుడిని ఏ విషయాల్లోనూ ఎటువంటి సందర్భంలోనూ వదిలిపెట్టకుండా వదిలిపెట్టకుండా దేవుడు యహోవైందు విశ్వాసం నుంచి కూడా అతనుకొని ఆయన ఏది శ్రమైనా ఏది వచ్చినా కానీ ఆయన వినతీయలేదు యుద్ధానికి వేరే రాజులు వచ్చారు ఆ భయపడిపోయి వాటి వాళ్ళకి లొంగిపోయి వాళ్ళకి లొంగిపోతే ఏం జరిగిద్ది వాళ్ళకి తగినట్టుగానే వాళ్ళు ఏది చెప్తే వినాలి చివరాకర్కి మనం ఏ స్థితిలో ఆయన ఉండొచ్చు తెలీదు కానీ వాటన్నింటికి ఏ వచ్చిన ఏ యుద్ధమైన శ్రమైనా దేనికి లొంగిపోకుండా ఆయన దేవుని మోష ఆజ్ఞాపించిన ప్రతి ఒక్క ఆజ్ఞని ఆయన గైకొన్నాడంట కావున యహోవా అతనికి తోడుగా ఉన్నాడు అన్ని విషయాలు ఎక్కడ ఏ మహిమపరచాలో ఏ విషయంలో ఎంత నీతి ఆయన ప్రదర్శించాలో ఆయన ఎంత మహిమ అయితే దేవుడికి ఇవ్వాలి అంత మహిమని ఇస్తూ మోషే చెప్పిన మోషే ఇచ్చిన ఆజ్ఞలు అనంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలే వాటన్నింటి ప్రకారం ఎలా నడుచుకున్నాడో అదంతా చూచి చూచున్న దేవుడు ఏం చేశాడు యహోవా అతనికి అన్ని విషయాల్లో తోడుగా ఉన్నాడు అని చెప్పనని ఏడో వచనం బోధిస్తా ఉంది తాను వెళ్ళిన చోట నెల్ల అతడు జయము పొందిన దేవుడు ఉంటే ఎక్కడ అపజయము ఉండదు మన సొంత ఆలోచనలు మన తలంపులు పెట్టుకొని మనం వెళ్ళామనుకో అక్కడ అపజయం అయితే మనం చూస్తాం కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో చూడొచ్చు కానీ కాబట్టి ఎక్కడ అపజయము అన్నది రాలేదు రాలేదు ఏ రాజు కూడా ఆయన లొంగిపోకుండా ఏ రాజుకైనా లొంగిపోతే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపో వెళ్ళిపోవాల్సిన పరిస్థితికి వెళ్ళిపోతా ఉంటారు కాబట్టి దేనికి ఏ పరిస్థితికి లొంగదు నీతిని అనుసరించకుండా వెనుతీయలేదు కాబట్టి ఒక్కసారి దేవుని దృష్టిలో ఎన్ని ఎన్ని నిమిషాలు చేశారో మనం చెప్పలేం కానీ కొంత సమయం కోడతట్టు తిరిగి అయ్యా ఎంత యార్థంగా నేను సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లా చేశానో చూశాను కదా ఇంతవరకు ఆయన ఏం పనులు ఎలా ఎలా చేశారో దేవుని దృష్టికి ఎలా ఉన్నారో అవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేస్తా ఉన్నారు జ్ఞాపకం చేస్తా కృపతో నా కృపతో జ్ఞాపకం చేసుకోమని హిచికియా కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థన చేశారు ఇంతవరకు అయ్యా నిన్నే నమ్ముకున్నాను ఇంతవరకు ఎలా చేశాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో చెప్పనని దేవుణ్ణి బతుమలుకున్నాడు బతుమాలకుంటే ఆ నడి శాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే ఎంత దూరం ఉండేది మహా అయితే ఒక ఆ మహా అయితే ఒక పావు గంట పట్టుండి వచ్చాము ఆయన నడిచి వెళ్ళడానికి ఒక నిమిషాలు పట్టుండి వచ్చాము ఇంతలోనే మళ్ళీ దేవుని వాక్యం అన్నది యషయా ప్రవక్తకి ప్రత్యక్షం అయిపోయింది కొంతసేపు ప్రార్థన దేవుడు ఆలకించి మరలా ప్రవక్త ద్వారా ఇష్యాకి మళ్ళీ వర్తమానం పంపిస్తా ఉన్నారు నాలుగో వచనంలో చూద్దాం ఇషయా నడిమి నుండి అవత వాక్యం ఏమని చెప్తా ఉంది తిరిగి నా ప్రజలకు అధిపతి ఆయన ఇంకా రాజీగా ఆయన ఇప్పుడే చెప్పారు నువ్వు చనిపోతావు నువ్వు ఇల్లంతటినీ సర్దేసుకో చక్కబెట్టుకోం పనులు ఉంటావి కంప్లీట్ చేసేసుకో అని చెప్పనని అంటా ఉన్నారు అని చెప్పి వెళ్ళారు తర్వాత ఇంకా చెప్పి వెళ్ళాక మరలా దేవుని వాక్యం ప్రత్యక్షమై ప్రార్థన అయిపోయిన తర్వాత ఇచ్ చేసిన ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా ఆయన ఏమని సంబోధిస్తున్నాడు నీవు తిరిగి నా అధిపతి అయిన విషయా హిచ్కి ఎద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీతనకు దేవుడగు యహోవా నీకు సెలవిచ్చిన దేవనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి ఆయన చూచే దేవుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనల్ని ఎవ్వరిని ఆ దేవ అని చెప్పన పాదాలు పట్టుకుంటూ నేను చూచాను అని చెప్పనని అంటున్నారు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అవును కదా ఆయన ఎంత యథార్థంగా ఉన్నారో ప్రతిదీ దేవుడి దగ్గర జ్ఞాపకం చేసి విచారించి అయ్యా ఇట్లా ఉన్నా కదా ఇంత యథార్థంగా నీతిగా ఉన్నాను కదా అని చెప్పను దేవుడు ఆయన కన్నీళ్లను చూశారు ఆయన చేసిన ప్రార్థనను అంగీకరించాడు అంగీకరించాడంటే ఏంటి పైన చెల్సిన అన్ని కరెక్టే కదా ఆయన చేసినవన్నీ దేవుని దృష్టికి ఆమోదయోగ్యంగానే ఉన్నాయి కదా కాబట్టి దేవుడు ఆయన ప్రార్థనను అంగీకరించి నేను నిన్ను బాగు చేసేదను నేను నిన్ను స్వస్థపరుస్తానైనా స్వస్థపరిచే దేవుడిగా ఉండి ఆయన మాటలోని స్వస్థతను ఇకాకి అనుగ్రహించారు నేను నిన్ను అని చెప్పనని అన్నారు దినమున నీవు యహోవ మందిరమునకు ఎక్కిపోదు ఎన్ని రోజుల్లో అయినా స్వస్థత పొందుతాడు మూడో రోజునే మూడో రోజునే ప్రతి విషయంలో మూడో రోజున అద్భుతమ ఆశ్చర్య కార్యాలు మనం ఈ చాలా చూస్తా ఉన్నాము నీకిచ్చేదను అని చెప్పానని ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాను అని చెప్పానని వాక్యం దేవుడు ఆయన ఆయుష్ని ఇప్పుడే ఇంకా అయిపోయింది ని పనిని నీవు చక్కబెట్టేసుకో నీ ఇల్లు ఇంకా చనిపోతావు నువ్వు అని చెప్పిన దేవుడు ఆయన ప్రార్థించి కన్నీళ్ళు వేడట వేడవడం చూచి ఆయన ఆయన ఆయుష్ని ఎన్ని సంవత్సరాలు పెంచారు పదిహేను సంవత్సరాలు ఆయన ఆయుషుని పెంచారు పెంచి ఆయుషు నీకు మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించదను ఏంటి ఇంకా ఏం చెప్తున్నారు ఆయుష్ ఇచ్చిందే కాక ప్రభువు ఇంకా ఏం చెప్తున్నారు నా నిమిత్తం నా ఏంటి దేవుడి నిమిత్తము ఆయనకి రావాల్సిన మహిమ ఎలాగైనా దేవుడు రప్పించుకుంటారు నా నిమిత్తము నా సేవకుడిని ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు దావీదు దావీదుని జ్ఞాపకం చేసుకొని ఎందుకంటే దావీదు నాకు కోసం సిద్ధపరిచిన ఆ సింహాసనం వారి పిల్లల పిల్లలకి ఇస్తానని చెప్పని అన్నారు కదా ఆయన సంతతి నుంచి వచ్చిన వారే కదా హిజ్కి మహారాజు కూడా అయితే ఆ మాట నిమిత్తం కూడా నేను నిన్ను కాపాడతాను నిన్ను నీ పట్టణాన్ని కో పట్టణాన్ని కూడా అశూరు రాజు చేతిలో పడకుండా శత్రువుల చేతిలో పడకుండా అశూరు రాజు అనంటే ఎవరు వాళ్ళు శత్రువులు వాళ్ళ చేతిలో పడకుండా నిన్ను విడిపిస్తాను పడకుండా విడిపించదును అని చెప్పనని దేవుడి వాక్యం ప్రత్యక్షమైంది పిమ్మట ఎస్షయ ఏం చేశారు ఆ అంజూర పండ్ల ముద్దను తెప్పించడని చెప్పగా వారు దానిని తెచ్చి కూరుపు మీద వేసి వేసిన తర్వాత అతడు బాగుపడను అయితే దేవుడు సెలవిచ్చారు కదా నువ్వు ఇంకా నీ వచ్చి పదిహేను సంవత్సరాల ఆయుష్ పెంచుతాను నీకు ఏ ఇంకా నువ్వు బతుకుతావు అని చెప్పనని వాక్యం సెలవిచ్చింది అటు రీతిగానే ఆయనకి కావాల్సిన మెడికేషన్ యష్యా ప్రవక్త అందించినప్పుడు ఆయన ఇంకొక పదిహేను సంవత్సరాలు ఆయన రాజ్యాన్ని ఆయన ఏలిన వారుగా ఉంటూ ఉన్నారు మనం కూడా మనం కూడా ఏంటి ప్రతి సందర్భంలో ఏ ఎంత ఇబ్బంది అయినప్పటికీ దేవుడి నీతిని అన్న దాన్ని వదిలిపెట్టకూడదు ఎంత ఇబ్బంది వచ్చినా దేవుడి ముందు ఎంత యథార్థంగా ఉన్నాము యథార్థంగా ఉంటున్నాము అని చెప్పనని ఎప్పుడు యథార్థతను కలిగి మనం జీవించిన అయితే మన శ్రమలో మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు ఈ హిజ్కి ఎట్లా తోడుగా ఉండి ఆయన నడిపించారో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన కన్నీళ్లు ఎలా విడవడం చూశారో ఆయన ప్రార్థన ఎలా అంగీకరించారో మనం ప్రార్థన చేసినప్పుడు కూడా అంగీకరించే దేవుడుగా ఆయన ఉంటా ఉన్నారు మనకే దేవుడు గ్రహించే వారుగా ఉన్నారు ఆయన దగ్గరికి వచ్చిన ఎవరిని ఆయన త్రోసి వేసేవారుగా ఉండడం లేదు ఆయన తండ్రి అని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఆయన దగ్గరికి తెచ్చుకుని తీసుకునే వారుగా ప్రభు ఉంటా ఉన్నారు ప్రార్థన చేసుకుందాము మా దేవా మహోన్నతిలో మీ పొందిన ప్రభు మీ మహిమాఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఎదిగో నా ప్రభావ దేవ యశ్వ మహారాజు ద్వారా ప్రభ దేవ యథార్థత ఆయన చూపించిన భక్తి విషయాల్లో ప్రభావ దేవ మీరు చూచిన ప్రభు ఆయనకి ఇచ్చిన ఆయుష నిమిత్తమై మీకు వెందన ఆలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవ ఇదిగో నా ప్రవ్వ మా జీవితాల్లో కూడా నా ప్రవ్వ దేవ ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ప్రవ్వ మా యథార్థతను ప్రవ్వ మేము నిలిచిపెట్టకుండా ప్రవ్వ నా నీతిని మేము కొనసాగించేలాగా దేవా మమ్మల్ని నాక చేసుకునండి అట్ రీతిగా డించమని కృప చూపించమని అయినా అడిగి వేడుకొని ప్రార్థించి కొన్ని కొంటున్నాం పర్మతుంటైజ్ మరి మనకి ఇంకా కొంచెం టైం ఉంది సాక్షన్ చెప్పుకుంటే చెప్పొచ్చు ప్రార్థాంశం ఉంటే కూడా ప్రార్థించవచ్చు నేను ఒక చిన్న సాక్షన్ పంచుకుంటాను లాస్ట్ ఇయర్ మా ఇంట్లో జరిగిన ప్రాబ్లము ఏంటంటే రోజు లాస్ట్ ఇయర్ దసరా టైంలో నేను ఇంట్లో లేను ఆ టైంలో ఏంటంటే నేను బయటికి వెళ్ళిన బయటికి అంటే నేను ఒక క్లాత్ క్లాత్ స్టోరూమ్ షోరూమ్ లో నేను కొంచెం డ్యూటీ చేసేదాన్ని అయితే నేను వెళ్ళాను నేను మార్నింగ్ టెన్ కి వెళ్తే నైట్ కి ఆ టైంలో వస్తాను నేను ఒక రోజు నేను ఇంటికి మా బాబు తలకి గాయం తగిలి ఇంట్లో కూర్చొని పట్టి కట్టుకొని ఇంట్లో ఉన్నాను ఏంటని ఇంటికి వచ్చి ఏం ఏమైందన్న మా పిల్లలు విషయం అంతా చెప్పింది నాకు ఎందుకు నేను ఆ రోజు బయటకు వెళ్ళడం మా పిల్లలకు చెప్పుకుంటేనే నా బాబు పిల్లలకి నాన్న మీరు ఎక్కడ బయటకు వెళ్ళకండి ఇంట్లోనే ఉండండి నేను లేకుండా ఎక్స్ట్రా బయటికి వెళ్ళకండి చెప్పాను ఆ సండే హాలిడే అంతే ఆ టైంలో దసరా టైంలో అందరూ తాగి తిరగడం లాంటివి చేసుకుంటూ ఉంటారు కదా అయితే ఆ రోజు మా పిల్లలు ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి క్రికెట్ ఆడుకుందాం రానండి టెన్త్ క్లాస్ ఆ టైంలో మా పెద్ద బాబు సరే క్రికెట్ ఆడుదాం నడవండి అని చెప్తే ఓకే అని చెప్పి పిల్లలు క్రికెట్కి పక్కనే గార్డెన్ ఉంది కానీ వెళ్ళడు వెళ్తే వాళ్ళు వెళ్తూ ఉంటేనే పిల్ల అక్కడున్న టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఏం చేశారంట పిల్లలని పట్టుకొని కావాలని వాళ్ళతో కలుగా చేసుకొని గొడవ పెట్టుకుంటా ఉన్నారంట అయితే వాళ్ళు ఏమనుకున్నా పిల్లలు అట్టనే వెళ్ళిపోతా ఉంటే సరే అని చెప్పి కొంచెం దూరం పోయింట పోయిన తర్వాత వెళ్ళిపోయారంట ఉద్దేశారంట దాని తర్వాత పిల్ల పోయి అక్కడ ఆడుతుంటాయి క్రికెట్ గ్రౌండ్ లోకి వెళ్ళి ట్వంటీ మెంబర్స్ వరకు వచ్చేసిందంట కొట్టడానికి ఆ వచ్చి ఫస్ట్ ఫస్ట్ నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళారు మా బాబు ఇంకా మా బాబుతో ఇంకా నలుగురు వాళ్ళందరినీ ఉద్దేశి మా బాబు కేసే చెంప మీద ఒక్కడు కొట్టిందంట అబ్బాయి తాగి ఉన్నాడంట అబ్బాయి కొట్టిందంట కొట్టిన తర్వాత ఏమనలేదంట కొట్టాం కనుక ఎందుకు కొడుతున్నా బాబు నాకంటే వాడు ఏమనట్లేదంట అనకుండా ఆ ఒక మెంబర్స్ ఇంకో ఫ్రెండ్ ఇంకో ఫైవ్ మెంబర్స్ ఇంకో ఫ్రెండ్ అట్లా పట్టుకొని ఇంకో ఆరు మా బాబుని పట్టుకొని గొడవ పెట్టుకుంటాం అంటుంటే ఒకడు బ్యాడ్ తీసుకొని ఏం తల మీద కొట్టేస్తే మా బాబుకి అంతా ఇట్లా కట్ అయిపోయి తర్వాత స్టిచ్చింగ్ పడ్డాయి ఒక అట్లా మా బాబుకి కుట్టేసారు మా పిల్లలు ఎవ్వరు దొరికిపోరు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు అసలు ఎవరితో కలిగా చేసుకోరు ఏముంటారు అంత మంచిగా ఉంటారు పిల్లలు దేవినేది భయభక్తు కరిగి ఎప్పుడైనా ఇట్లనే క్రికెట్ ఆడడానికి వాళ్ళ ఫ్రెండ్స్ తో పెళ్ళేవాళ్ళు మా బాబు ఆ రోజు ఇట్లా పెద్ద గాయమైంది నేను ఇంటికి వచ్చేసిన ఇంటికి తర్వాత చూసి ఏడ్చానండి ఇంటి ఇట్లా అని చెప్పి సరే నేను మా ఏమంటారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట అప్పుడు చుట్టుపక్కల వాళ్ళే ఇచ్చారంట బాబు గాయం చూసి బ్లడ్ పోతుంటే అసలు ఏంటంటే మా ఇంట్లో ప్రేరు మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఎప్పుడు మేము ఆపము ఈ రోజు కూడా మేము దేవుళ్ళకి వచ్చిన దగ్గర ఫ్యామిలీ పైరు అనేది ఆగదు మా ఇంట్లో అసలు నైట్ ఆ ఏం చేశారు ఆ పోలీస్ వాళ్ళు వచ్చేసి మా పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోయారు నైట్ వెళ్ళిపోతే నేను నేను ఏడుస్తున్నా ఎందుకు మా పిల్లలు ఎందుకు పట్టుకుని వెళ్ళిపోతున్నాను పుట్టినరోజు వాళ్ళు కదా అంటే సరే అని తీసుకుపోయి ఆ రోజంతా నైట్ అక్కడ పెట్టుకున్నారు నేను ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అక్కడ ఉండి ఇంటికి వచ్చినాను వచ్చిన తర్వాత బాగా దేవా ఏంటి ఇంట్లో పరిస్థితి నేను ఇంట్లో ప్రార్థనలు ఇంత ఉంటానని ఇంత ఉంటాం కదా దేవా మీ అందు మాకు ఈ విధంగా జరిగిందని దేవుని నేను ప్రార్థిస్తూ దేవుని అందు ఏడుస్తా నైట్ అంతా నేను ఇంట్లో ఒకదాని ఆ ఇంట్లో మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ లేదు ఆ రోజు మిస్ అయితే నేను ఫ్యామిలీ పేరు పేరు ఒకటి మిస్ అయ్య లేదు ఈ రోజు ఇంట్లో అని ఒక బాధ పిల్లలు ఎప్పుడు లేదు ఫస్ట్ టైం పిల్లలు ఇంత మంచి పిల్లలు ఎవరితో పనుగైకేసుకోరు కదా వీళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చింది కానీ బాధపడుతూ ఏడుస్తూ మార్నింగ్ నాకు టెన్ కి కాల్ వచ్చింది మళ్ళీ వెళ్ళానండి వెళ్ళిన తర్వాత ఆ టైంలో అసలు విడిచిపెడతారు లేదు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎట్లుంటుంది పరిస్థితి వాళ్ళు విడిచిపెడతారు లేదని కూడా భయం భయం వేస్తా ఉంటుంది కానీ నాకు టైంలో దేవుడు ధైర్యం ఇచ్చి ధైర్యం కూడా ధైర్యం ఉన్నట్టుంది అప్పటికి నేను రవాణాతో నేను ప్రాథం చేయించినాను నైట్ ఉన్నాను వన్ ఓ క్లాక్ కి సరే అని చెప్పి నేను ఏడ్చా కానీ కొంచెం ధైర్యంగా మనసులో దేవుడున్నాడుగా నాకు తోడుగా అని చెప్పి టెన్ కి వెళ్ళినాను వెళ్తే సరే అని చెప్పి అక్కడ లెవెన్ వరకు మరి నన్ను కూర్చోబెట్టి ఎవరెవరో అక్కడ ఉన్న పెద్ద పోలీస్ ఆఫీసర్ ని పిలిచారు పిలిచి కూర్చోబెట్టిారు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిపించిన అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడిరు అంటే ఎవ్వరే మాట్లాడుతున్నారు సార్ ఆఫీసర్ విధంగా ఎవ్వరు మాట్లాడలేకపోతుంది నన్ను దేవుని ధైర్యం పెట్టి దేవుని ఎందుకు నేను ధైర్యం కలిగి మాట్లాడిన ఆఫీసర్తోని సార్ మీరు కొట్టిన వాళ్ళని వదిలేసి మా పిల్లల్ని తీసుకొచ్చి ఎందుకు సార్ మీరు అని నేను అడిగిన వాడికి అంటే ఆయన చెప్పేసింది అమ్మ మీ పిల్లల్ని కొట్టినందుకే వాడు దొరకలేదు ఇద్దరు ముగ్గురు అందులో వాళ్ళు దొరికితే మీ పిల్లల్ని వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడిచ్చేసి ఇంకొకసారి ఇది జరగకూడదని నేను కూర్చోబెట్టినానని ఆ సార్ నాతో మంచిగా మాట్లాడింది అయితే చూడండి ఆ రోజు మాట్లాడి సార్ ఫస్ట్ మా పిల్లల్ని పంపించేసిండు వాళ్ళందరినీ పెట్టి మా పిల్లల్ని ఫస్ట్ పంపించేసింది నేను ఇంటికి వచ్చినాక ప్రార్థన చేసుకున్నా దేనికి కృతజ్ఞత స్థుతి స్తోత్రం చెప్పిన ఎందుకంటే ఇలాంటి దాంట్లో పడితే దానిలో బయటకు రారు కావాలని దసరా టైం గెలిపించుకుని గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అంతా మనం ఎంత జాగ్రత్తగా ఏదో ఒకటి వస్తూ ఉంటారు కాని బట్టి కానీ దేవుడు మనను వాడు దాని నుంచి విడిపిస్తుంటాడు కాపాడుతుంటాడు చూడండి ఆ సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నా అంటే చూడండి మనము మనం మన ఇంట్లో ఎప్పుడైనా మనం ఫ్యామిలీ ప్రేర్ చేసుకుంటాం కదా దాన్ని కూడా అటాక్ చేయనికే చూస్తాడు దుష్టుడు కదా చూడండి మరి నాకు అటాక్ చేసింది కదా ఆ రోజు నేను ప్రార్థన చేసే దేవుడి సన్నిధిలో నేను ప్రార్థించిన దేవా ఇంకెప్పుడు కూడా నాకు నాకు ఫ్యామిలీలో యొక్క ప్రార్థనకు ఆటంకం నాకు రావద్దు నాకు ఫ్యామిలీకి ఇంకోటి మా పిల్లలకి ఈ బ్లడ్ అనేది బయటికి రావద్దు ఇట్లా దెబ్బలు తల్లి నేను ప్రార్థన చేసుకున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ఇప్పుడు కూడా ఫ్యామిలీలో కుటుంబ ప్రార్థన మాత్రం మేము ఎప్పుడు ఆ రోజు ఈ రోజు వరకు దేవుడు ఏది కూడా కాకుండా దేవుడు కాపాడుతూ ఈ రోజు వరకు చూడండి మరి అయితే దేవుడు ఇచ్చిన యొక్క చిన్న బట్టి దేవునికి ఎంతో వందనాలు చెప్పుకుంటున్నాడు కాబట్టి దేవుడు మన అనుషణం ఎలా కాపాడుతుంటాడు దుష్టుడు ఎట్లా మన మీద బాణాలు వేస్తుంటాడు చూడండి మనం చూడాలని నేను ఈరోజు యొక్క సాక్ష్యం మీద పంచుకున్నాను దేవునికి మహిమ కలుగు నాకు దేవుడు ఉంటే సాక్ష్యం పంచుకోవచ్చు చంద్రశేఖర్ అన్నా ప్రేజలో అన్నా మీరు ఆశీర్వాదం ఏంటి నాకేనా బ్రదర్ ప్రేజలు బ్రదర్ మీరు ఆశీర్వాదం ఏంటి ప్రజల సిస్టర్ ఎందరికి వందనాలు కేసు ప్రభు వారి కృపా సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలమ తోడు నడిపించుండుగాక ఆ మీన్ అందరికీ వందనాలు ప్రైజ్లాడు